ఆటలు పాటలు ఆదివారం శోకులు సదస్సులు సోమవారం మందులు విందులు మంగళవారం బుద్ధులు విద్యలు బుధవారం గుజ్జన్న గుళ్ళు గురువారం చుట్టాలు పక్కాలు శుక్రవారం సరసాలు సరదాలు శనివారం